జై గురుదాశిష్టం ఉత్పత్తి ప్రకరణం అది వేసవికాలం ప్రారంభం రోజులు చెట్లకి పిందెలే గాని ఎక్కడా పళ్ళు లేవు ఆ కీ కారణ్యంలో నరసంచారమే లేదు ఇహ నా ప్రాణాలు ఎక్కువసేపు ఉండవు రాబాబు అనిపించింది అలా అనుకుంటూ ఎలాగో ఒళ్ళు ఇడ్చుకుంటూ నడుస్తూ నడుస్తూ ఉండగా దూరంలో ఒక మెరుపు లాంటి బోయపిల్ల కనిపించింది దాని చేతిలో అన్నపు కుండ కనిపిస్తోంది అది నా ఆశ అది నడుస్తూ నడుస్తూనే ఆ కుండలో చేపెట్టి తీసుకు తింటోంది అలా ఎంగిలి తినేటువంటి ఆ ఎంగిలి అన్నం నాకు ఆశ పుట్టింది ఇంతవరకు జన్మలో ముష్టెత్తరం అలవాట్లేదు కానీ ఆకలి బలం ఆకలిని మించిన బలవంతుడు ఎవరున్నారు ముష్టత్తరాలను కోరిక పుట్టింది అరవాలనిపించింది కానీ అరిచిందుకు ఓపిక లేక నోట మాట పెగలక ఎలాగో దాని దారి అడ్డంగా వెళ్ళి దోషిలో ఒకగి బెచ్చం పెట్టమని ప్రార్థించాను ఆ బోయదాన్ని దాని పరిస్థితి ఉంది దాని ఒంటి మీద వండి లేనట్టుగా గొడ్డ పీలికలున్నాయి నావో మహారాజా దుస్తులు కానీ నా మొహం నన్ను చూసేసరికి దానికి ఏమో హాస్యంగా ఉంది దానికి ఏమనిపించిందో ఏమో లేదుపో లేదు లేదుపోనది కాస్త ఉడుగున వెళ్ళిపోకుండా కిసుక్కున నవ్వి చటుక్కున పారిపోయింది నాకేమో ఆ ప్రాణం పోతోంది మరోపక్క ఆశ పీకుతోంది అన్న వేస్తుందేమో ఇదిలా ఉండగా మరోపక్క దాని నవ్వు దాని కొలుకులు నన్ను కలవరబెట్టేస్తున్నాయి నాకు వేరే గతి లేదు అది కనుక అన్నం పెట్టబోతే చచ్చిపోవడం ఖాయం ఇది ఒక ఆలోచన దీనికి మించి దాని వదిలిపెట్టి బోబుద్ది కావట్లేదు ఇదో చిత్రం ఈ రెండు చిత్రాల్లో నేను దాని వెంటే పడి మెల్లిగా గొంతు పెగుల్చుకుని మెల్లిగా ఏమన్నానంటే పిడిగడ అన్నం పెట్టు నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాను అక్కడితో ఆగల రకరకాలుగా దాన్ని బతిమాల సాగాను ఎలా చేతిందో నాకే ఆ బోయదేమో పారిపోతోంది కానీ పూర్తిగా పోవడం లేదు గురుక్కున వెనక్కి దిరుకుతోంది పక్కు నవ్వుతోంది మధ్య మధ్యలో నేను పీలికల గుడ్డల దాన్నిగా పోయేదాన్నిగా నువ్వేమో మహారాజుగా మీ పోటీ మహారాజులు నేను పనికొస్తానా అంటోంది అని మళ్లీ పరుగులు తీస్తోంది మళ్లీ వెనక్కి వస్తోంది ఇలా కొంతసేపు జరిగేసరికి మెల్లిగా దాని భావం నాకు అర్థమైంది నాకు కూడా దాని మీద కొంచెం మోజు పుట్టింది చివరికి ఏమన్నానంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నం పెట్టు అన్నాను అది నా చేత ప్రమాణాలు చేయించుకుని ఉన్న అన్నంలో సహం పెట్టింది నా ఆకలి తీర్లా అయినా మిగతాది పెట్నంది మిగతాది పొలంలో ఉన్న తండ్రికి ఇవ్వాలంది నా ప్రాణాలు నిలిచాయి ప్రాణాలు ఎప్పుడో నిలిచాయో కొంచెం కొంచెం ఓపిక నా మూదు కొంచెం పెరిగింది కొంతసేపటికి ఆ బోయది వెళ్ళి తన తండ్రిని తీసుకొచ్చింది ఆ తర్వాత మేము కలిసి వాళ్ల గూడేం వెళ్ళాం అక్కడికి వెళ్ళి చూదును కదా అది పచ్చి మాంసం తినేటువంటి పచ్చి నెత్తును తాగేటువంటి గూడెం అని అర్థమైంది అక్కడ ఎక్కడ చూసినా దోమలు చీమలు పరమ అసహ్యంగా ఉంది పరిస్థితి అయినా సరే ఆ గూడెం వాళ్ళందరూ నాకు గొప్ప గౌరవం చేసి డప్పులు వాయించి సారాలు పంచిపెట్టి మా ఇద్దరికి పెళ్లి చేసేసారు వాళ్ళ ఉత్సాహం ఏమిటో గానీ ఆ సంబరాలు ఏడు రోజులు సాగాయి ఆ ఏడు రోజుల్లో నా రాజదుస్తులు ఎటుపోయాయో ఒంటి మీదికి అడవి గుడ్డపీలిగలు ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో నాకేం గుర్తే లేదు ఇలా వారం రోజులు కాస్తా ఏడాది జరిగింది ఏడాది జరిగేసరికి మాకు ఆడపిల్ల పుట్టింది అన్నాడు రాజుగారు ఆ పుట్టిన ఆడపిల్ల ఏమవుతుంది ఆ తర్వాత కథనే రాజుగారే చెబుతున్నాడు ఆ రాజుగారు ఏం చెబుతాడో ఇప్పుడు తెలుసుకుందాం రాజుగారు చెబుతున్నాడు సభాసదులారా అట్లా ఆడపిల్ల పుట్టి నేను సంసారం చేసుకుంటూ అక్కడి బోయవారితో కలిసిపోయి అక్కడుండేటువంటి అడవి అడవి పందుల మాంసాలు తింటూ బోయం వ్యవసాయం చేసుకుంటూ అత్తవారింట్లోనే కొన్నాళ్ళు ఉండిపోయారు క్రమంగా వాళ్లతో నాకు పళ్ళ పడక పెట్టారు సంతానం పెరిగింది భార్యాభర్తల కష్టపడి పని చేసినా సరే పిల్లలకు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నాం సంతానం అంత పెరిగిపోయింది ఈ దారిద్ర్యం వల్ల నాకు నా భార్యకు పడేది కాదు చివరికి ఓ రోజున మీ విడిపోయాం ఆ విడిపోయేటప్పుడు నేను కొంతమంది పిల్లల్ని వెంట ఒక స్నేహితుడితో మకాం పెట్టేశాను నా భార్య కొంతమంది పిల్లల్ని వెంట పెట్టుకుని పుట్టింటికి ఇలా భార్యాభర్తనం విడిపోవడం అది మొట్టమొదటిసారి అయింది కానీ అక్కడితో ఆగల విడిపోయాం మళ్లీ కలిసాం ఇలా చాలాసార్లు విడిపోయాం చాలా కరిశాం కలిశాం ఎందుకని నిజ జాతి వారి లక్షణం అంతే కదా ఏది కూడా గట్టి పట్టుదలగా ఉండదు కలుస్తున్నారు విడిపోతున్నారు కలుస్తున్నారు విడిపోతున్నారు నేను అట్లాగే ఉన్నా క్రమంగా నాకు కూడా అక్కడి వాళ్ళలాగానే బూతులు తిట్టడం పాడు చేయడం నీచమైన ఆహారాలు తినడం ఇలాంటివన్నీ అలవాటైపోయాయి ఎంత కథ చెప్పేది చాలా కథ ఉంది మొత్తం మీద ఇలా అరవై సంవత్సరాలు గడిచాయి నాకు ఒకరోజు రెండు రోజులు కాదు ఒక ఏడు రెండు ఏడు కాదు అరవై ఏళ్ళు గడిచాయి అప్పటికి ముసలితనం బాగా మీద ఇలాంటి దశలో మా ప్రాంతానికి అంతులేని కరువు వచ్చింది ఆ కరువు ముదిరిపోయి మానవ సంబంధాలే తెగిపోయి సందు దొరికితే తల్లి పిల్లలే ఒకళ్ళొకళ్ళు పీక్కు తింటున్నారు అలాంటి దశ వచ్చేసి చాలామంది వలస వెళ్ళిపోయారు మాకేమో వయసు మళ్ళీంది కానీ ఆ వయస్సులో కూడా మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నేనేమో సంటివాణ్ణి మీద పెట్టుకున్నాను నా ముసలి భార్య ఏమో కొంతమంది పిల్లల్ని చేతితో పాటు నడిపిస్తోంది నేను ముందు నడుస్తున్నా అది వెనక నడుస్తోంది మేము కూడా వలస పోవాలని వెళ్ళిపోతున్నా కొంత దూరం నడిచాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అడిగాను పరిస్థితి ఏమిటి కనీసం చెట్లు కూడా లేనటువంటి పరిస్థితి అది ఎక్కడో చిన్న చెట్టు దొరికింది దాని కింద కాసేపు నీడ కింద పడుకుందాం రాబాబు కొంచెం విశ్రాంతి తీసుకుందాం ఆగాను ఇటువంటి దినస్థితిలో ఉంటే ఇంత ఘోరం జరుగుతుంటే నా భార్యకు మాత్రం చీమ కొట్టినట్టు కూడా ఉండేదిగా పిల్లలేమో ఆకలితో గగ్గోలు పెడుతూ ఉండేవాళ్ళు అది మాత్రం లెక్క చేసేదిగా వాళ్ళు ఎంత గోల పెడుతున్నా సరే దొరికిన ఎండుటాకులు ముందర తనే తినేసేది ఆ దగ్గరలో ఉండేటువంటి రాళ్ల మొక్కల్లోనే కొన్ని రకాల రాళ్ల మొక్కలను అది నవిలు మింగేసేది హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉండేది దాని బలి తట్టా ఉండేది ఆ రోజు కూడా ఆ చెట్టు కింద అట్లాగే దొరికిన ఆకులు తినేసి అది గుర్రులు పెట్టి నిద్రపోతాను నాకేమో నిద్రపట్టలేదు పిల్లవాడేమో ఆకలికి తట్టుకోలేక కొంచెం మాంసం ఇవ్వు కొంచెం రక్తం ఇవ్వు అని ఏడుస్తున్నాడు ఎందుకంటే వాడు రక్త మాంసాలు తినే జాతివాడు కావాడు నేను వాడిని బుజ్జగిస్తూ కొంచెం ఓపిక పట్టరా బాబు అని బతిమాలతున్నా వాడేమో ఏడు బాపడంలే చివరికి నా గుండె తరుక్కుపోయి పోని నా దగ్గరే కొంచెం మాంసం పేకూదండరా బాబు అన్నా వాడు దానికే సిద్ధపడ్డాడు అప్పుడు నాకు పుత్ర మరీ పెరిగిపోయి నేను చేస్తే నా మాంసమైనా వీళ్ళకి వణుకొస్తుంది కదా అనిపించింది వెంటనే ఎండుగట్టిలు పోగేసి చితి పేర్చి నిప్పంటించి దాంట్లో దూకేశా అంతే అక్కడ ఆ నిప్పులోకి దూకేశాను ఇక్కడ ఈ సింహాసనం నుంచి కిందకి పడబోయాను ఇది కదా ఇక్కడ అక్కడ దూకుతున్నా నిప్పులోకి అయిపోయింది ఆత్మహత్య చేసుకోవడమే ఆ పరిస్థితిలో ఉన్నా కానీ దూకుతే అక్కడ దూకే ఇక్కడ సింహాసనం నుంచి కిందకి దూకుతున్నా ఇక్కడ మీ జయ జయధ్వానాలు వినిపించాయి అవి వినిపించేసరికి నా మత్తు నా భ్రాంతి తగ్గాయి నేను మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను అద్భుతమైన మాయ చూశారా ఇది ఈ అద్భుతమైన మాయంతా కూడా ఈ ఐంద్రజాలికుడి వల్లే జరిగింది ఇతనిని సముచితంగా సత్కరించాలి అన్నాడు రాజుగారు లవణ మహారాజు గారు తన ఉపన్యాసాన్ని ముగిస్తూ ముగిస్తూ ఉండగానే సభలో ఉన్నటువంటి ఐంద్రజాలికుడు అక్కడికి మాయమైపోయాడు ఇది చూసి సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు వాళ్లలో పెద్దలైన వాళ్ళు ఇలా అన్నారు ఓ మహారాజా మామూలు ఐంద్రజాలి గుడైతే సన్మానాల కోసమే ఈ మాయలన్నీ చేసి చూపిస్తాడు ఇతనేమో మీరు సన్మానం చేస్తాను అని సన్మానం పేరెత్తేసరికి మాయమైపోయాడు కనుక ఇతను మామూలు గారడీవాడు కాడేమోనండి కొంచెం ఆలోచించండి ఆ దైవమాయే మీకు ప్రపంచం యొక్క తత్వాన్ని బోధించాలని అనుకుని ఈ రూపంలో వచ్చిందో ఏమో ఈ మాయ వల్ల ఈ ప్రపంచమంతా కూడా మనోవిలాసమే మనస్సు తప్ప మన ఇంకేమీ లేదు మనోవిలాసస్ సంసార ఈ సంసారం అనేది అంటే ఈ ప్రపంచం అనేది ఈ సృష్టి అంతా ఏది చూస్తున్నామో అది మనోవిలాసస్ సంసార అని మనకి అర్థమవుతోంది కదండి ఏమండి ఏమి సిద్ధాంతం ఈ సిద్ధాంతం యుక్తమే ఎందుకంటే సర్వశక్తే అనంతస్య విలాసోహి మనో జగతు ఇది పెద్దలు చెప్పిన సిద్ధాంతం సర్వశక్తే అనంతస్య అనంత శక్తి సంపన్నుడైనటువంటి ఆ హిరణ్య యొక్క మనస్సే కదా ఈ జగత్ అంత మనహా జగత్తు జగత్తు ఎవడు మనస్సు హిరణ్యగర్భుడు యొక్క మనస్సు ఎటువంటి మనస్సు అనంత శక్తి సంపన్నమైన మనస్సు ఆ మనస్సే ఈ ప్రపంచంగా మారింది కనుకో మహారాజా ఇతనెవడో దివ్య బోధకుడే గాని మామూలు గారడేవాడు కాదని మాకు అనిపిస్తోంది అని ఆ మంత్రులు అన్నారు ఇంతవరకు ఈ కథను ఎవరు చెబుతున్నారు వశిష్ట మహర్షి రాముడికి చెబుతున్నాడు ఇంతవరకు చెప్పినటువంటి వశిష్ఠ మహర్షి తన యొక్క ఇలా కొనసాగించాడు ఆయన ఏమంటున్నాయంటే రామా ఇది కట్టుకథ అనుకుంటున్నావేమో కాదు ఆ సభలో నేను స్వయంగా ఉన్నా ఈ సంఘటనని స్వయంగా చూశా ఈ కథ ఇంకా పూర్తిగల చెప్పవలసింది ఇంకా ఉంది కానీ ఇంతవరకు చెప్పినటువంటి ఈ కథ ఎందుకు చెప్పానో ఏమిటో కొంచెం నేనే వివరిస్తా గమనించు ఎందుకంటే కథ పూర్తి చేయడం మనకు ముఖ్యం కాదు ఇంతవరకు చెప్పినటువంటి తత్వం ఏమిటి ఈ కథ ద్వారా అని మనస్సుకు పట్టించుకుంటే ఆ తర్వాత పై సంఘటన దగ్గరికి వెళదాం ఏమిటంటే నేను చెప్పవలసి ఉంది అజ్ఞానం ఆవరిస్తే అప్పుడు ఆ మనస్సు విషయ సుఖాల వెంట పడుతుంది ఇది ఒక అంశం నేను చెప్పాల్సి ఉంది రెండో అంశం ఏంటంటే వాసనలకు పరవశమైనటువంటి మనస్సు భయానికి ఏమాత్రము తావులేని చోట కూడా భయాన్ని పుట్టించగలదు భయానికి నిలయమైన చోట ఆనందాన్ని పుట్టించగలదు మెలకు అంటే మేల్కొని ఉండగానే కలను చూపించగలదు ఇక మూడో అంశం ఉంది ఏమిటంటే మనసు గనక తను కావాలనుకుంటే వెలుతురు సహాయం లేకుండానే వస్తువులు చూపించగలదు దూరంగా ఉన్నటువంటి సన్నివేశాలను నీ ఎదుటే జరుగుతున్నట్టుగా చూపించగలదు ఇదే మనస్సు వద్దనుకుంటే వంద మంది సూర్యులున్నా సరే ఏ వస్తువును కనిపించనిది నీ కళ్ళ కిందే సన్నివేశాలు జరుగుతున్నా సరే నీకు ఏమీ కనిపించనీదు ఇది మనసు యొక్క ప్రభావం అంతేకాదు మనస్సుకున్నటువంటి ఇంకొక విచిత్ర ప్రభావం ఏమిటంటే ఒకరికి కలిగిన అనుభవాలను ఇంకొకరికి అతికించగలదు అనుభవం ఒకటి జరిగింది దాని తాలూకు స్మృతి ఏమో వస్తుంది ఇది కూడా మనస్సు చేయగలదు ఇంకో ప్రభావం ఏమిటంటే జరిగిన వాటిని మరిపించగలదు జరగనే వాటిని జరిగినట్లుగా స్మృతికి తీసుకురాగలదు అయితే మామూల దశలో ఉన్నప్పుడు మాత్రం ఇంద్రియాలు మనస్సు పరస్పరం ఉపకారం చేసుకుంటూ ఉంటాయి అంటే ఇంద్రియాలు మనస్సుకు ఉపకారం చేస్తాయి మనస్సు కూడా ఇంద్రియాలకు ఉపకారం చేస్తూ ఉంటుంది కానీ స్వప్న దశ వచ్చేసరికి మనస్సుకు ఉన్నటువంటి స్వతంత్ర శక్తి బయటపడిపోతుంది దీన్ని బట్టి ఏం తెలుస్తోంది ఇంద్రియాల కన్నా మనస్సే గొప్పది స్వతంత్రమైనది అని మనకు అర్థమవుతుంది ఈ మనస్సే గనక తలుచుకుంటే మెలకువలో ఉండగానే స్వప్నం లేకుండానే వింత వింత దృశ్యాలను చూపించగలదు రావణ మహారాజు గారికి బోయ జీవితానుభవం అంతా ఈ మనస్సు యొక్క సృష్టి శక్తి వల్లే కదా జరిగింది మరి ఆయన నిద్రపోతున్నాడా స్వప్నం వచ్చిందా నిద్ర లేదు స్వప్నం లేదు కేవలం నాలుగు గడియల కాలంలో అరవై సంవత్సరాల జీవితానుభవం కలిగింది ఇప్పుడు ఏం జరిగింది లవణ మహారాజు గారికి జన్మ ఇచ్చింది ఈ మనస్సు ఇలాగే ఈ మనస్సు దేవ జన్మలు ఇవ్వగలదు దేవ జన్మల అనుభవాలను ఇవ్వగలదు నరక జన్మలను ఇవ్వగలదు నరకా అనుభవాలను ఇవ్వగలదు నువ్వు వినే ఉంటావు రామా హరిశ్చంద్ర మహారాజు ఉండేవాడు ఆయనకి ఒక్క రాత్రిలో పన్నెండు సంవత్సరాల జీవితం గడిచింది అని అలాంటి అనుభవం కలిగింది అని చెబుతున్నారు ఇది మనస్సు మహిమే అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే ఇంద్రద్యుమ్న మహారాజు గారికి ఒక్క క్షణంలో ఒక యుగం గడిచిన అనుభవం కలిగింది ఇది మనస్సు యొక్క మహిమే మనస్సు యొక్క మహిమను గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నారంటే మనస్సును ఒక్కదాన్ని జయిస్తే సమస్త లోకాలను జయించినట్టే అని నేను చెప్పదలుచుకున్నా ఆ మాట నిరూపించడం కోసమే ఈ మాటలన్నీ ఇక్కడ చెబుతున్నాను నేను అదేమిటండి మనస్సును ఒక్కదాన్ని జయిస్తే దక్కన ఇంద్రియాలని జయించినట్టే అయిపోతుందా అంటావేమో దారాన్ని ఎక్కడ తెంపినా మాలలో ఉన్నటువంటి పూసలన్నీ రాలిపోతాయి మనస్సే దారం ఇంద్రియాలే పూసలు కనుక రామా ఎవడైతే తన మనస్సులో విషయ చింతనలకు చోటు ఇవ్వడో అలాంటి వాడి మనస్సు క్రమంగా శాంతి పొందుతుంది అంటే క్షమించిపోతుంది కనుక దీనికి ఏం చేయాలంటే తనకు ప్రియమైన వస్తువులను గురించి ఆలోచించడం మానేసి నిశ్చింతగా ఉండడం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నట్లయితే మనస్సును జయించినట్టే అవుతుంది మనస్సుకు చేయవలసినటువంటి ప్రథమ చికిత్స ఇదే అంటున్నాడు వశిష్ఠ మహర్షి కథల ద్వారా మనస్సు యొక్క తత్వాన్ని నిరూపిస్తూ మధ్య మధ్యలో మనస్సును జయించే ఉపాయాలను కూడా సూచన చేసుకుంటూ వస్తున్నాడు ఈ చేసే ప్రక్రియలో ఆయన క్రమక్రమంగా చాపకింది నీరులాగా ఏం నిరూపించాడంటే ఈ మనస్సు అనేది ఒక గారడీ వంటిదయా ఈ మనస్సు చేసే సృష్టి కూడా గారడీయే అని నిరూపిస్తున్నాడు ఎలా నిరూపిస్తున్నాడు తార్కికంగా నిరూపిస్తున్నాడు తార్కికంగా నిరూపింపబడేటువంటి ఈ అంశాన్ని హృదయానికి హత్తుకునేట్టు చేయటం కోసంగాను ఆయన లవణోపాఖ్యానం అనేటువంటి కథను మొదలుపెట్టాడు ఆ కథను కొంతవరకు చెప్పి మధ్యలో ఆపి వశిష్ఠమహర్షి ఇంతవరకు జరిగినటువంటి సంఘటనల వల్ల తాత్విక రహస్యాలు ఏమిటి అని విశ్లేషణ చేస్తున్నాడు ఆ దశలో మనం ఉన్నాం ఎప్పుడు వశిష్ఠమహర్షి ఏమంటున్నాడంటే రామ మనస్సు యొక్క మహిమను గురించి నీకు ఇంతగా ఎందుకు చెబుతున్నారంటే మనస్సును ఒక్కదాన్ని జయిస్తే సారయ్యా సమస్త లోకాలను జయించినట్టే ఆ మాట నిరూపించడం కోసమే మనస్సు యొక్క తత్వాన్ని అనేక మార్గాలుగా నీకు నిరూపిస్తున్నాను అదేమిటండి మనస్సు జయిస్తే ప్రపంచం జయించినట్టే అయిపోతుందా ఇదెట్లా కుదురుతుంది అంటావేమో దారాన్ని ఎక్కడ తెంపినా మాలలో ఉన్నటువంటి పూసలన్నీ రాలిపోతాయి మనస్సే దారం ఇంద్రియాలే పూసలు కనుక మనస్సును ఒక్కదాన్ని జయిస్తే ఇంద్రియాలన్నీ జయించినట్టే ఇంద్రియాలన్నింటినీ జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే కనుక ఎవడైతే తన మనస్సులో విషయ చింతనలకు చోటు ఇవ్వకుండా ఉంటాడో అలాంటి వాడు మనస్సు క్రమంగా ప్రశాంతిని పొందుతుంది శాంతిని పొందుతుంది అంటే క్షమించిపోతుంది కనుక ఓ రామా ప్రతివాడు కూడా తనకు ప్రియమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆలోచించడం మానేసి నిశ్చింతగా ఉండటం నేర్చుకోవాలి అలా నేర్చుకుంటే వాడు మనస్సుని జయించినట్టే మనస్సుకు చేయవలసినటువంటి మొట్టమొదటి చికిత్స ఇదే సంకల్పరహిత స్థితి కూడా ఇదే ఇదే ముక్తికి ముఖ్యమైన ఉపాయం అయితే ఇప్పటి వరకు చెప్పినటువంటి చర్చలో నీకు మనస్సు అంటే ఏమిటో నిర్వచనం చెప్పాల ఆ నిర్వచనం ద్వారా కూడా దీన్ని నిరూపించవచ్చు కనుక ఒక నిర్వచనాన్ని చూపిస్తాను చూడు శుద్ధ చైతన్యం ఉంది కదా దానికి మాయతో సంపర్కం ఏర్పడుతుంది అలా శుద్ధ చైతన్యానికి మాయతో సంపర్కం ఏర్పడితే అప్పుడు ఒక స్పందన ఏర్పడుతుంది అంటే ఒక కదలిక ఏర్పడుతుంది ఈ స్పంద శక్తి ఉన్నదే ఆ స్పందశక్తే మనస్సు ఇది నిర్వచనం దీన్ని బట్టి ఆలోచించు దీన్ని బట్టి ఏం తెలుస్తోంది చలనం పోతే మనస్సు పోయినట్టే ఎందుకని స్పందశక్తి రూపమే కదా మనస్సు దాంట్లోంచి స్పందాన్ని తీసేస్తే ఏం పోయింది మనస్సు మొత్తం పోయింది ఇంకేం లేదు అయితే దీనికి ఉపాయం ఏమిటి అంటే మనస్సును మనస్సుతోనే జయించాలి రాజును రాజే ఓడించగలడు మరో ఉపాయం లేనే లేదు అలాగే మనస్సును మనస్సుతోనే జయించాలని చెబితే దానికి అడ్డదిడ్డంగా కృషి చేస్తే లాభం లేదు ఒక వరస వాయా ఉంది ఏమిటి ఆ వరస అంటే భోగ ఊఘ వాసనా త్యక్వం భేదవాసనా భావా భావ తతస్త నిర్వికల్పసు భవా ఇది వరస భోగౌ వాసనా త్యక్ ఇది మొదటి మెట్టు భోగముల మీద ఉండే వాసనను పరిత్యాగం చేయాలి భోగాలు అనుభవించకుండా బిగించు కూర్చోవడం కాదు భోగాలు కావాలి నాకు అవి కావాలి ఇవి కావాలి అనేటువంటి ఒక వాసన ఒక సంస్కారం నీ హృదయంలో ఉంటుంది జన్మజన్మలుగా వస్తుంది దాన్ని పరిత్యాగం చేయాలి ఇది మొదటి మెట్టు ఇదైన తర్వాత భేదవాసన దాన్ని త్యజ వదిలిపెట్టాలి భేదవాసన అంటే ఏమిటి వాడు వేరు నేను వేరు వాడి ఆస్తి వేరు నా ఆస్తి వేరు వాడి సుఖం వేరు నా సుఖం వేరు భూమి వేరు జలం వేరు అని ఈ విధంగా ప్రతి చోట భేదాన్ని చూపించేటువంటి ఒక సంస్కారం జన్మజన్మలుగా నీకు వెంటబడి వచ్చే సంస్కారం నీ హృదయంలో ఉందే దాన్ని త్యజ అపరిత్యాగం చెయ్యి ఇది రెండో మెట్టు ఆ తర్వాత మూడో మెట్టు ఏమిటంటే భావాభావ తథ త్యక్వా భావాన్ని అభావాన్ని కూడా పరిత్యాగం చేయాలంటున్నారు మామూలుగా భావా భావములంటే ఉన్నది లేనిది అని అర్థం ఉన్నదాన్ని వదిలిపెట్టు లేనిదాన్ని వదిలిపెట్టు అంటే దీనికైనా అర్థం ఉన్నదా ఇట్లాంటి చోటే సాంప్రదాయక వ్యాఖ్యానాల ఆవశ్యకత మనకు అర్థమవుతుంది ఆ వ్యాఖ్యానాల యొక్క ఆలంబనం లేకపోతే వీటి యొక్క మనం సరిగ్గా తెలుసుకోలేము ఇక్కడ భావము మనస్సు అభావము మనస్సు చేత మాయాత్రంగా భ్రాంతి మాత్రంగా అభావరూపంగా సృష్టి చేయబడినటువంటి ఈ ప్రాపంచిక విషయాలు అంటే దృశ్యములు అన్నమాట కాగా ఏం తెలియంది భావం అంటే మనస్సు అభావం అంటే దృశ్యం ఈ రెండింటినీ కూడా త్యక్త్వా వదిలిపెట్టాలి భావా భావ తత్యక్వ ఇది మూడు మెట్లు ఈ మూడు మెట్లు గనక దాటినట్టయితే ఏం తెలుస్తుంది సమస్త వికల్పాలను ఆలోచనలను వికల్పాలంటే ఆలోచనలు అనమాట వాటిని వదిలిపెట్టే స్థితి వస్తుంది అలా చేస్తే ఇదే మనోనాశనం ఇదే అవిద్యానాశనానికి దారి అన్నాడు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి ఇలా వరసగా మెట్లు మెట్లుగా సాధనోపాయాన్ని ఉపదేశిస్తుంటే రాముడు జాగ్రత్తగా ఆలోచించి ఇలా ప్రశ్న చేశాడు ఏమంటున్నాడంటే గురుదేవా మనోనాశనానికి కృషి చేస్తే అవిద్యానాశనం అదే జరిగిపోతుందా లేక అవిద్యానాశనం కోసం వేరే ప్రయత్నం చేయాలా ఇది నా ప్రశ్న అన్నాడు ఇలా ఎందుకు అంటున్నాడంటే రాముడు మనోజయం మనోనాశనం గురించి విందామని మొదలుపెట్టాడు వశిష్ట మహర్షి కూడా అది చెబుతానని మొదలెట్టాడు ఏమైనా మనోజయోపాయాలు చెబుతామని చెబుతున్నవాడు కాస్త ఏం చేశాడు ఇదే మనోనాశనం ఇదే అవిద్యానాశనాన్ని దారి అనేశాడు అంటే ఒకసారి దూకు దూకేసినట్టుగా ఉంది ఈ మాట అని చెది అక్కడ పట్టేశాడు రాముడు అందుకు వశిష్ఠుడు సంతోషించి సమాధానం చదువుతున్నాడు రామా రెండు ప్రయత్నాలు ఉన్నాయి రెండు ఏకకాలంలో జరగాలి అవిద్య పోవాలంటే సూటి అయిన ఉపాయం చెప్పుకోవాలంటే ఆత్మసాక్షాత్కారమే దానికేం లేదు అయితే అవిద్య పోవాలి అవిద్య పోయేందుకు ఆత్మసాక్షాత్కారమే ఉపాయం అని చెబుతున్నాం కదా అవిద్య అంటే ఏమిటి సులభంగా చెబుతా విను చర్చలు లేకుండా ఇచ్చా మాత్రమ అవిద్యేహ తన్నాశో మోక్ష ఉచితే నకల్పమాత్రేణ సిద్ధోవతి రాఘవా రామా కోరిక ఉన్నదే ఆ కోరిక పేరే అవిద్య ఇదే సూక్ష్మం అవిద్య అంటే అనేక రకాల నిర్వచనాల శాస్త్రపరంగా చెబుతాం సారాంశం ఏమిటి సాధనాపరంగా ఆలోచించాలంటే కోరిక అవిద్య ఆ కోరిక పోవడమే మోక్షం ఆలోచనలు పరిచయించడమే దానికి మార్గం ఇది అవిద్యా నాశనానికి మార్గం అవిద్యానాశనానికి మార్గమైనటువంటి దీన్ని అనుసరించాలి మనోనాశనానికి అవసరమైనటువంటి ఇందాక మూడు మెట్లు చెప్పానే వాటిని అనుసరించాలి వీటిని ఏకకాలంలో అనుసరించాలి అన్నాడు అంటే రాముడు మళ్ళీ ప్రశ్న చేస్తున్నాడు గురుదేవా అవిద్యానాశనానికి ఆత్మసాక్షాత్కారమే సూటి అయిన దారి అన్నారు కదా అయితే ఆత్మస్వరూపం ఏమిటి అది ఎలా ఉంటుంది ఎందుకని సూటి అయిన ఉపాయం ఆత్మసాక్షాత్కారమన్నారుగా ఆత్మ దర్శనం అన్నారుగా సూటి మార్గం వదిలిపెట్టి వంకర మార్గం మనకెందుకు కనుక సూటి మార్గం సంగతే ఆలోచిద్దాం సూటి మార్గం ఆలోచించాలని చేయాలి ఆత్మదర్శనం చేయాలి ఆత్మదర్శనం చేయాలంటే ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి కనుక అది వివరించండి అని అడుగుతున్నాడు అడిగితే వశిష్ఠుడు మళ్ళీ సమాధానం చెబుతున్నాడు రామా సర్వవ్యాపి అయిన ఒక చైతన్యం ఉంది కొంచెం జాగ్రత్తగా ఆలోచించు నీ శరీరంలో పరిచ్ఛిన్నమై పరిమితమై నీ శరీరానికి కట్టుబడి ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ చైతన్యాన్ని గురించి అట్లా పక్కన పెట్టు బాగా ఆలోచిస్తే ఈ చైతన్యమే సర్వవ్యాపిగా అఖండంగా ఏ అవధులు లేకుండా ఉంది అలా సర్వవ్యాపి అయిన చైతన్యం పేరే ఆత్మ ఆ సర్వవ్యాపి అయినటువంటి చైతన్యాన్ని నేను కాదు నేను కాదు అనుకుంటూ ఉంటాడు సామాన్య మానవుడు సామాన్య కూడా ఇలా ఆ చైతన్యం నేను కాదనుకోవడమే బంధం దీన్నే కొంచెం శాస్త్ర పరిభాషలోకి తీసుకొస్తే సర్వవ్యాపి అయిన చైతన్యానికే మరో పేరు బ్రహ్మ లేక పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను నేను కాదు ఈ శరీరం వరకు పరిమితమైన చైతన్యాన్ని మాత్రమే నేను అని అనుకోవడమే బంధం ఈ మోక్షం అంటే ఏమిటంటావా ఆ సర్వవ్యాపీ అయినటువంటి అఖండ చైతన్యం అంటే ఆ పరబ్రహ్మను నేనే అని అనుకుంటే అదే మోక్షం కాదండి నా అనుభవం నేను చెబుతున్నాను నేను మాత్రం ఆ పరబ్రహ్మను కాదు నేను సర్వవ్యాపిని అనేటువంటి అనుభూతి నాకు లేదు అని నువ్వు అను పోనీ ఆ బ్రహ్మను నేను కాకపోతే నేనెవరో నాకు తెలియటం లేదు అని చెప్పాల నువ్వు ఈ శరీరంలో ఉండేటువంటి పరిమితమైనటువంటి చైతన్యం యొక్క మాత్రం నీకు స్పష్టంగా తెలిసిందా తెలియడం లేదు కదా కనుక నేనెవరో నాకు తెలియడం లేదండి అని చెప్పాలి కానీ అవిద్య అలా చెప్పనీదు అది ఏం చేస్తుందంటే ఈ దేహాన్ని నేనే ఈ కష్టసుఖాలు అనుభవించే భోక్తను నేనే అని చెప్పిస్తుంది ఇది ఎలా ఉందంటే పూర్వమే ఉదాహరణ చెప్పా రాత్రిపూట ఆకాశం నల్లగా కనిపించడం గురించి మళ్ళీ ఓసారి గుర్తు చేస్తాను రాత్రిపూట సుదూర ఆకాశం కనుక కనిపించకపోయినట్లయితే కనిపించడం లేదండి అని చెప్పాలి ఎవడట్లా చెప్పడు నల్లగా ఉందండి అని చెబుతాడు ఇలా చెప్పించేది ఎవరంటే ఈ అవిద్య ఈ మాట చేసేది తెలియని చోట తెలియదు అని ఇంకేదో చూపించి అదే ఇది అని చెప్పిస్తుంది అవిద్య అట్లాగే నీ విషయంలో నువ్వెవరో నీకు తెలియకుండా ఉంటే ఆ మాట చెప్పనిదు చెప్పనీక నేనే ఈ దేహాన్ని నేనే ఈ భోక్తని సుఖదుఖ భోక్తని అని చెప్పిస్తుంది ఈ పని చేసేది అవిద్య కనుక గట్టి ప్రయత్నం చేసి అవిద్యను జయించాలి అయితే అవిద్యను జయించడానికి మార్గం ఏమిటి అంటే వాసనలను పరిత్యాగం చేయాలి ఇందాక చెప్పా నేను భోగ వాసనలు భేదవాసనలు అని ఆ భోగవాసన భేదవాసన ద్వయాన్ని జయించడమే వాటిని పరిత్యాగం చేయడమే దీనికి మార్గం అవిద్యను జయించడానికి మార్గం ఇలా వశిష్ఠుడు చదువుతుంటే రాముడు మధ్యలో కొంచెం అడ్డు పడ్డాడు వాసన అనే పదాన్ని చాలాసార్లు ఉపయోగిస్తున్నారండి నాకు తెలుస్తున్నట్టుగా ఉంది కానీ స్పష్టంగా లేదు కనుక వాసన అంటే ఏమిటి స్పష్టం చేయండి అన్నాడు వశిష్ఠుడు మళ్ళీ చదువుతున్నాడు రామా ఇక్కడ కూడా వాదాల చూరికి పోకుండా సాధనాపరంగా చదువుతాను వినవయ్య ఆశా పాశాలను పెంచేదే వాసన నీలో ఉన్నాయి కదా ఆశలు పాశాలు నాకు ఇది కావాలి అది కావాలి అనే ఆశలు ఈ ఆశలనేటువంటి పాశాలను పుట్టించేది పెంచేది ఎవరో ఆలోచించు ఆశక్తే శక్తే వాసన రామ నువ్వు ముందుగా వాసనలను జయించు ఆ తర్వాత ఆత్మవిచారణ ఎందు ఆసక్తి పెట్టుకో నిరంతరం ఆత్మవిచారణ చెయ్యి అలాగనక చేసినట్లయితే నీకు ముక్తి సులభంగా లభిస్తుంది ఈ రెండు మెట్లు ఒకేసారి కలిసి జరగాలయ్యా అని వశిష్ఠ మహర్షి చెప్పాడు ఈ చెప్పే ప్రక్రియలో వశిష్ఠ మహర్షి ఏం చేశాడు మనస్సు యొక్క స్వరూపాన్ని చెప్పాడు అవిద్య యొక్క స్వరూపాన్ని చెప్పాడు మనస్సును జయించేందుకు అవిద్యను జయించేందుకు కూడా వాసనలు కీలకమైన స్థానంలో ఉన్నాయి చెబుతున్నాడు ఇలా ఉపదేశం చేసేసరికి రాముడు అంటున్నాడు గురుదేవా నాకు నాలుగు ప్రశ్నలు మిగిలిన్నాయండి అంటున్నాడు మొదటి సందేహం ఏమిటంటే దేహము ఆత్మ రెండున్నాయి కదా వీటిలో కర్మ ఫల భోక్త ఎవరు అవి తేటం లేదు తేల్చి చెప్పండి అంటున్నాడు రాముడు ఇది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే మాయ యొక్క స్వరూపమేమిటి అని ఆలోచిస్తున్నా మీరు ఇందాక కొద్దిగా చెప్పారు కోరికే మాయ యొక్క స్వరూపం అని ఇందాక అన్నారు కానీ అది నిర్వచనం ఏమిటో బాగా ఇక మీరు చెప్పినటువంటి లవణ చక్రవర్తి కథ ఉంది దాంట్లో కూడా రెండు సందేహాలున్నాయి ఆ లవణ చక్రవర్తి ధర్మాత్ముడు అని మీరు చెప్పారు ఆయన అంతటి ధర్మాత్ముడు అయితే ఆయనకు ఘోరమైన దుఃఖం ఎందుకు కలిగింది ఇదొక ప్రశ్నే ఇదిలా ఉండగా ఆ కథలో మీరు ఏం చెప్పారంటే ఈ ఇంద్రజాలం చేసేవాడికి ఈ గారుడేవాడికి బహుమతి ఇద్దాము రాజుగారు ప్రకటించంగానే ఆ ఐంద్రజాలకుడు మాయమైపోయాడు అని చెప్పారు ఏమైపోయాడు వాడు దాని గురించి ప్రస్తావన చేయలేదేమిటి ఈ రెండు కథాప్రశ్నలు కనుక రెండు సిద్ధాంత ప్రశ్నలు రెండు కథాభాగ ప్రశ్నలు మొత్తం నాలుగు ప్రశ్నలు ఉన్నాయండీ అన్నాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా ముందు కర్మఫలభోక్త గురించి ప్రశ్న అదే ఫస్ట్ నేను తీసుకుంటాను ఎవరు కర్మఫలభోక్త అని ఆలోచిస్తున్నావు చిదాకాశంతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి మనస్సే కర్మఫల భోక్త బాగా ఆలోచించుకో చిదాకాశం అంటే ఏమిటని పూర్వం చెప్పారు మనస్సు చిరాకాశంతో తాదాత్మ్యాన్ని పొందుతుంది పొందితే అప్పుడు కర్మఫల భోక్త అవుతుంది మనస్సేమో జడంలాగా కనిపించే పదార్థం చిదాకాశేమో శుద్ధ చైతన్య పదార్థం ఈ రెండికి కూడా తాదాత్మ్య అధ్యాస తాదాత్మ్య భ్రాంతి ఏర్పడుతుంది అలా తాదాత్మ్య భ్రాంతిని పొందినటువంటి మనస్సే కర్మఫల పోత ఇక రెండోది ఏమిటంటే మాయ యొక్క స్వరూపం ఏమిటి అని అడిగావు ఇందాకేం చెప్పాను కోరికే మాయ యొక్క స్వరూపం అని చెప్పాను నీకు నచ్చల ఇంకొంచెం లోతుగా చెబుతా కర్తృత్వ భోక్తృత్వాలను ఇవే మాయ యొక్క స్వరూపం అంటే కర్తృత్వమే మాయ భోక్తృత్వమే మాయ ఇవి నిర్వచనాలు ఇక కథాభాగంలో రెండు ప్రశ్నలేసావు నువ్వు వాడికి సమాధానం రావాలి అంటే చరిత్ర కొంత మిగిలిపోయింది పూర్తిగా చెప్పలేదన్నా కదూ ఆ మిగిలిన చరిత్ర చెప్పాలి అది చెప్పేస్తాను విను అలా చెప్పేసి వశిష్ఠ మహర్షి మళ్ళీ లవణ చక్రవర్తి యొక్క కథలోకి వెళుతున్నాడు ఆయన ఏమంటున్నానంటే రామా ఈ లవణ చక్రవర్తి ఎవడో పరాయి వాడనుకుంటున్నామో మీ వాడే మీ వంశం వాడే ఇతని తాత పేరు హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు కాదు ఈయన ఇంకో హరిశ్చంద్రుడు ఈయన చాలా సమర్థుడైనటువంటి వీరుడు ఈయన తన జీవితకాలంలో ఒక రాజసూయ యాగం చేశాడు ఆయన మనవుడు ఈ లవణుడు ఇతను అంత సమర్థుడు కాదు అయినా కూడా తాతగారు లాగానే తను కూడా రాజసూయ యాగం చేయాలి చాలా ఆశపడ్డాడు రాజసూయ యాగం అంటే మాటలా మరి ఆ కాలంలో అప్పటికి భూమి వదినటువంటి రాజులందరినీ జయించి వాళ్ళందరినీ కూడా తనకు సామంతులుగా చేసుకుని వాళ్ళందరినీ తన వశంలో పెట్టుకున్నాక చేయవలసిన యాగం రాజసూయ యాగం అంటే అది తన వల్ల అయ్యే అయ్యే పని కాదు అయితే మరి కోరిక ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఆ విషయం బాగా ఆలోచించి ఆలోచించి చివరికి మానసిక యాగం చేసినా కూడా యథార్థ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది అని పెద్దలు చెబుతున్నారని కాక ఆ విషయాలని బాగా తెలుసుకొని ఆ రకంగా మనం కూడా మానసిక యాగం చేయవలసిందే ఇప్పుడు యథార్థ యాగం మనం చేయలేము చేయకపోయినా సరే మనకు ఆ ఫలం కావాలని కోరికగా ఉంది కనుక ఏం చేయాలంటే నేను మానసిక యాగం చేయవలసిందే అంతకంటే మరో ఉపాయం లేదు అని ఆలోచన చేసి మానసిక యాగం చేయాలి ఏ యాగం రాజసూయ యాగం చేయాలని సిద్ధపడ్డాడు అందుకోసం ఏం చేశాడంటే ఏదో అల్లాటపాగా యాగం మనస్సులో చేయడం కాదు రాజ్యభారమంతా మంత్రుల మీద పెట్టేసి ఒక సంవత్సరం పాటు సెలవు తీసుకున్నాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏకాంతంగా కూర్చుని మనస్సును ఏకాగ్రం చేసి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో రాజసూయ యాగం అంతా కూడా ఒక్కరవ కూడా పొల్లు పోకుండా తూచా తప్పకుండా మానసికంగా నిర్వహించేశాడు మానసికంగా యజ్ఞ నిర్వహించడానికి ఏమిటి యజ్ఞ గుండాలు వేయటం పందిళ్లు వేయటం మృత్విక్కులు రావటం మంత్రాలు చెప్పడం హోమాలు వేయటం మంటల పైకి లేవటం ఈ ప్రక్రియలంతా మొదటి రోజు హోమాలివి ఆ రోజు రాత్రి చేసే విధానం ఇది ఆ మన్నాడు పొగలు మళ్ళీ చేసే ఆ రోజు ఆ రాత్రి విధానం ఇది అంటూ గంటల ప్రకారం గంటల చూసుకుంటూ ఒక్క క్షణం కూడా పోకుండా మొత్తం ఆ యాగ ప్రక్రియంతా అంతా రాజస్వూయ యాగ ప్రక్రియ కూడా ఒక సంవత్సర కాలం పాటు పూర్తిగా చేసేసాడు ఏదో సంగ్రహంగా మానసికంగా అని రకటగా కొట్టేయడం కాదు విశ్రాంతిగా చేశాడు చివరికి యజ్ఞదక్షిణగా ఆ ఋత్వికులకి అంటే మనస్సులో తన మానసిక ఋత్విక్కులకి దక్షిణ అప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే మంచి ఉదారంగా తన రాజ్యం అంతా కూడా ఋత్వికులకు పంచి ఇచ్చేశాడు ఏం నిజంగా రాజ్యం ఇచ్చాడా మానసిక వ్యవహారం ఇలా సంవత్సరం పాటు మానసిక యాగం చేసేసి ఆ తర్వాత మళ్ళీ మామూలు రాజ్య వ్యవహారాల్లోకి వచ్చేసాడు ఇలా చేసిన తర్వాత కొంతకాలానికి రామా నేను చెప్పినట్టుగా ఈ ఇంద్రజాలికుడు రావడం ఈ సంఘటన జరిగింది ఆ రోజు సభలో నేను కూడా ఉన్నానని పూర్వం చెప్పా కదా అప్పుడు ఆ సభలో ఉన్న పెద్దలంతా ఏం చేశారంటే ధర్మాత్ముడైనటువంటి రాజుకు ఇలాంటి చేదు అనుభవం ఎందుకు కలగాలి దీనికి కారణం ఏమిటి అని వాళ్ళు ఆలోచించారు చాలాసేపు వాళ్ళకేమీ తెమలక చివరికి నన్ను అడిగారు అప్పుడు నేను సమాధిలోకి వెళ్ళి దివ్య దృష్టితో చూసి అప్పుడు ఇలా చెప్పాను ఏమిటంటే ఓ సభికులరా మీ రాజున్నాడే ఈ లవణ మహారాజు ఈయన ఒక సంవత్సరం పాటు అవిచ్ఛిన్నంగా అద్భుతంగా శాస్త్రీయంగా ఒకరవ పొల్లు పోకుండా మానసిక రాజసూయ యాగం అనుష్ఠానం చేశాడండి రాజసూయ యాగం చేసిన వాడు సంవత్సరాల పాటు నానా కష్టాలు అనుభవించాలి అని శాస్త్రంలో ఉంది అనుభవిస్తాడు అది శాస్త్ర నియమం రాజసూయ యాగం అంటూ చేస్తే కనీసం పన్నెండు సంవత్సరాల పాటు వాడు నానా కష్టాలు అనుభవించాలి మీ రాజ్యం చేశాడు మామూలు యాగం చేయకుండా మానసిక యాగం చేశాడు అంచేత ఆ వచ్చే కష్టాలు కూడా మానసికంగానే వస్తాయి వాటిని మానసికంగానే అనుభవించాలి అయితే మామూలు వాడికి పన్నెండు సంవత్సరాలు సరిపోతుంది ఈయన ఫలితాన్ని సులభంగా కొట్టేసేందుకోసంగాను మానసికంగా చేశాడు కనుక దాని కష్టం నలుగురు ఎట్లయి అరవై సంవత్సరాల దుఃఖం వచ్చింది రావలసి ఉంది మరి ఈ కష్టాన్ని అందించాలి వీడికి ఈ అందించే బాధ్యత ఎవరిది అంటే దేవేంద్రుడిది కనుక ఆ దేవేంద్రుడు ఏం చేశాడంటే ఈ లవణ మహారాజుకి మానసికమైన దుఃఖం పర సంవత్సరాల పాటు అందించాలయ్యా అది సులభంగా అయ్యే విధానం ఏమిటని ఆలోచించి తన యొక్క దూతను ఐంద్రజాలికుడి రూపంలో ఈ రాజు దగ్గరికి పంపించాడు ఆ ఇంద్రదూత యొక్క ప్రభావం వలనే మీ రాజుగారు మానసికంగా అరవై సంవత్సరాల దుఃఖాన్ని అనుభవించడం పూర్తి చేశాడు అది పూర్తి కాగానే తను వచ్చిన పని అయిపోయింది అనుకుని ఆ ఐంద్రజాలకుడు మాయమైపోయాడు వచ్చినవాడు ఇంద్ర దూత కదా మామూలు మానవుల బహుమతుల కోసం వాడు కాసు కూర్చుంటాడా అయిపోయిందనిపి టగామని వెళ్ళిపోయాడు అని నేను చెప్పానయ్యా రోజు రామా అదే ప్రశ్న ఇప్పుడు నువ్వు వేస్తున్నావు ఇప్పుడు చెప్పిన సన్నివేశంలో నువ్వు వేసే కథకు సంబంధించినటువంటి ప్రశ్నలు రెండు ఉన్నాయని ఆ రెండు ప్రశ్నలు దీంట్లో తీరిపోయాయి అయితే లవణ చరిత్ర మాత్రం ఇంకా కొంత మిగిలి ఉంది అది ఇంకా చెప్పాలి దానివల్ల కొన్ని తాత్విక రహస్యాలు నీకు అందించబోతున్నా కానీ వెంటనే అది చెప్పను ఈ మిగిలినటువంటి సంఘటనలు చెప్పే ముందు ఇంతవరకు జరిగినటువంటి సన్నివేశాలను తాత్వికంగా మరో రకంగా నీకు సమన్వయం చేసి చూపిస్తా నువ్వు ఒక రకంగా ఆలోచించావు నువ్వు అనుకున్నటువంటి సమాధానాలు వచ్చాయి కానీ ఈ సంఘటన ద్వారా కొన్ని తాత్విక అంశాలను నేను బయటికి తీస్తాను ఎలాగంటే మనస్సే అన్ని పనులకు కూడా కర్త అన్ని కర్మఫలాలకు భోక్త కూడా మనస్సే ఈ మాట పూర్వం చెప్పా ఇప్పుడు చెప్పినటువంటి ఘట్టాలు ఉన్నాయే సంవత్సరాల పాటు ఈ రాజు దుఃఖాలు అనుభవించాడు మొదలైన ఘట్టాలు ఇవి నేను చెప్పినటువంటి ఆ తత్వాన్ని నిరూపిస్తున్నాయి ఎందుకని లవణుడి మనస్సే కదా ఈ సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు కర్త మరి సంవత్సరాల చరిత్రను సృష్టి చేసింది ఎవరు లవణ మహారాజు యొక్క మనస్సే ఆ సంవత్సరాల కష్ట సుఖాలను సుఖదుఖాలను అనుభవించింది ఎవరు ఆ లవణ మహారాజు గారి యొక్క మనస్సే కనుక భోక్త ఎవరు భోక్త మనస్సే ఆ కష్ట సుఖాలకు కర్త ఎవరు కర్త మనస్సే కనుక కర్తా మనస్సే భోక్తా మనస్సే అనేది ఈ సంఘటన ద్వారా మనకు నిరూపణ అవుతోంది కనుక మనస్సును ఎవడైతే లొంగదేయాలనుకుంటున్నాడో వాడు మొదట హఠయోగం చేయాలి హఠయోగంతో మనస్సును పదును పెట్టాలి ఆ తర్వాత రాజయోగంతో శుద్ధి చెయ్యాలి ఇక్కడ హఠయోగం అంటే ప్రాణాయామాది ప్రక్రియలు రాజయోగం అంటే ఆత్మతత్వ విచారణ మొదలైనటువంటి శ్రవణ మనన నిదిధ్యాసులు మొదలైనవి ఈ రూపమైనటువంటి రాజయోగంతో మనస్సును శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత అక్కడితో ఆగిపోకూడదు నిర్వికల్ప సమాధిని అభ్యాసం చేయాలి నిర్వికల్ప సమాధి ద్వారా లయం వస్తుంది మనోలయం వస్తుంది దీని పేరే జ్ఞానస్థితి ఈ స్థితికి జరారు అయితే ఈ జ్ఞానస్థితిని అందుకోవడంలో ఏడు భూమికలు ఉన్నాయి భూమికలు అంటే మెట్లు అంటే ఏడు మెట్లు ఉన్నాయన్నమాట జ్ఞానస్థితిలో ఏడు మెట్లు ఉన్నట్టుగానే అజ్ఞానస్థితిలో కూడా ఏడు మెట్లున్నాయి వీటిని అజ్ఞాన భూమికలు అంటారు కాగా ఏం తెలియదు ఏడు జ్ఞాన భూమికలు ఏడు అజ్ఞాన భూమికలు తేలేయి అజ్ఞాన భూమికలేమో అధోలోకాల లాంటివి జ్ఞాన భూమికలేమో ఊర్ధ్వలోకాలు లాంటివి ఇవి ఏడు అవి ఏడు మొత్తం పద్నాలుగు లోకాలన్నమాట ముందుగా అజ్ఞాన భూమికల గురించి చెబుతాను వినురావా అంటున్నాడు వశిష్ట మహర్షి అయితే అజ్ఞాన భూమికలను తెలుసుకునే ముందు అజ్ఞానం దేన్ని ఆశ్రయించుకుని ఉంటుందో ఆ విషయం బాగా తెలుసుకోవాలి అజ్ఞానానికి ఆశ్రయం ఏది అంటే స్వస్వరూపమే స్వస్వరూపం అంటే ఏమిటి ఇది చాలా ముఖ్యం ఇది ముఖ్యం గనక దీనికి మూడు రకాల నిర్వచనాలు చెబుతాను జాగర్తగా విను ఇన్ని రకాల నిర్వచనాలు ఎందుకు చెప్పాను కూడా తర్వాత వస్తుంది ముందర నిర్వచనాలు మూడు రకాలుగా చెప్పబోతున్నాను విను ఏమిటంటే అర్థాదర్థాంతరం చిత్తే మధ్యేతు నిరస్తమన యాసౌ స్వరూపస్థితి రుచ్యతే రామా ఇది మొదటి నిర్వచనం దీని అర్థం ఏంటంటే రెండు వేలు ఉన్నాయిట దూరం దూరంగా పెట్టామనుకో మధ్యలో ఏముంటుంది మధ్యలో ఆకాశం ఉంది ఇంకేముంటుంది అలాగే రెండు ఆలోచనలు ఉన్నాయి అనుకో ఆ రెండు ఆలోచనలు పక్క పక్కనే ఉన్నాయి కొంచెం దూరంగా దూరంగా అంటే మనస్సు యొక్క ఆలోచన ఒక విషయం మీద నుంచి ఇంకో విషయం మీదకి వెళ్ళింది ఈ ఆలోచనకి ఆ ఆలోచనకి మధ్యలో ఏముంది వీళ్ల మధ్యలో అయితే ఆకాశం ఉంది ఆలోచనల మధ్యలో ఏముంది అక్కడ ఆకాశం ఉంది అంటానికి వీలు లేదు ఎందుకంటే ఇది మనస్సులో వ్యవహారం కదా మనస్సులో ఆకాశం కూర్చుంటుందా అక్కడ ఆకాశము లేదు గాలి లేదు నిప్పు లేదు నీళ్ళు లేవు కొన్ని నేల అది అంతకంటే లేదు పంచభూతాలలో ఏమీ లేకపోతే అక్కడ ఏమున్నట్టు ఏమీ లేదండి అందామా మధ్యలో ఏమీ లేకపోతే ఆ రెండు ఆలోచనలు వేరు వేరు అని మనకు ఎట్ట తెలుస్తుంది కాదండి ఆ మధ్యలో మరో ఆలోచన ఉందండి అంటావా అది మరో ఆలోచన కావడానికి అసలే వీల్లేదు అది మరో ఆలోచన కనుక దానికి ఒక విషయం ఉండాలి విషయం ఉంటే నాకు ఈ ఆలోచన వచ్చింది అని తెలిసి ఉండేది అలాంటి అనుభవం ఎవరికి లేదు కదా అంటే ఒక ఆలోచన పోయింది ఇంకో ఆలోచన వచ్చింది మధ్యలో నీకు తెలియకుండా ఇంకో ఆలోచన దూరింది అని చెప్పి పిలిచే అవకాశం ఉందా లేదు రెండు ఆలోచనలు దూరం దూరంగా ఉన్నట్టే మధ్యలో ఏముందని వెతకాలి పంచభూతాల్లో ఏమీ లేదు మరో ఆలోచన అక్కడ ఉండేసే లేదు కనుక పక్క పక్కనే ఉన్నటువంటి ఆలోచనల మధ్యలో వేరే ఎవరు లేరు ఎవరున్నాను నేనే ఉన్నాను నేనంటే ఆలోచన చేసేవాడే ఉన్నాడు ఇంకేవాడు లేడు ఇలా ప్రపంచంలోని ఏ పదార్థంతోనూ సంబంధం లేకుండా ఆలోచనలతో కూడా సంబంధం లేకుండా స్వచ్ఛంగా విడిగా ఉండేది ఏదైతే ఉన్నదో అదే నా యొక్క స్వస్వరూపం ఇది ఒక నిర్వచనం రామా కొంచెం వెనకాల విషయం గుర్తు చేసుకో పూర్వం లీలోపాఖ్యానంలో చిరాకాశం అని ఒక మాట చెప్పా నీకు ఆ చిదాకాశం యొక్క నిర్వచనం చెప్పా గుర్తుందా ఏం చెప్పానంటే దేశా దేశ అంతర్గత సంవిదో మధ్యమే వయతు నిమేషేణ చివిద్దివరవర్ణిని అని చెప్పా అక్కడ ఈ నిర్వచనం చెప్పింది ఎవరంటే అక్కడ సరస్వతీదేవి లీలాదేవితో చదువుతోంది ఏమంటోంది సరస్వతీదేవి ఓ లీలా చిత్తవృత్తి ఒక క్షణ కాలంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేసినట్లయితే అలా ప్రయాణం చేసినప్పుడు ఆ మధ్యలో ఏది ఉంటుందో అదే చిదాకాశము అని సరస్వతీదేవి చిదాకాశ నిర్వచనం చెప్పింది అక్కడ ఇక్కడేం చెబుతున్నాము రెండు ఆలోచనల మధ్యలో ఏది ఉంటుందో అదే స్వస్వరూపము అని చెబుతున్నాము ఈ రెండు నిర్వచనాలకు ఉన్నటువంటి సామ్యాన్ని గమనించు దీన్ని బట్టి ఏం తేల్తోంది చిదాకాశమే స్వస్వరూపం అని తేలుతోంది అదే తెలుసుకో ఇక రెండవ నిర్వచనం చెబుతా విను సంశాంత సర్వ సంకల్పా శిలా మధవ స్థితి జాడ్య నిద్రా వినిర్ముక్త సా స్వరూపస్థితి స్మృత ఈ నిర్వచనంలో ఒక స్థితిని గురించి చెబుతున్నారు అక్కడ ఏ సంకల్పాలు లేవు ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఏకాండీ శిలలాగా ఉంది అంతా బల్లపొరపగా మొత్తం ఒకటేసిలా మధ్యలో పొరలు కానీ మట్టి కానీ ఏమి లేవు అది ఎవరికి ఆ స్థితి నాకే ఆలోచించేవాడికి ఉంది కానీ అది మూర్ఛ కాదు నిద్ర కాదు అక్కడ జడత్వమే లేదు అలాంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే నా స్వరూప స్థితి ఇది రెండో నిర్వచనం రామా ఈ రెండు నిర్వచనాలకు కొంచెం తేడా ఆలోచించు మొదటి నిర్వచనంలో చిత్తవృత్తి మీద ఆధారపడి స్వస్వరూపాన్ని గుర్తుపట్టే విధానాన్ని చెప్పాం రెండో నిర్వచనంలో చిత్తవృత్తులను పట్టించుకోవాల సర్వ చిత్త ద్వారా చైతన్యాత్మకమైనటువంటి స్వరూప స్థితిని గుర్తుపట్టే విధానం చెబుతున్నాం ఇప్పుడు రెండు విధానాలు ఇక మూడో విధానం ఈ విధానం వస్తుంది అహంవృత్తి అనే ఒక వృత్తి నేను నేను అనే స్ఫురణ దీని పేరే అహం వృత్తి లేక అహంకారం ఈ అహంవృత్తిని పరిత్యాగం చేయాలి అహంవృత్తి పరిత్యాగం ద్వారా స్వస్వరూపాన్ని గుర్తుపట్టేందుకు వీలుగా ఇప్పుడు మూడో నిర్వచనం చెబుతా విను ఏమిటంటే అహంతా సే శాంతే భేదే నిస్పందతంగతే అజడా యా ప్రచకతి తత్స్వరూపమితి స్థితం లోపల నేను నేను అనే ఒక స్ఫురణ ఉంది ఆ నేననే స్ఫురణ అణిగిపోవాలి బయట ఇది వేరు అది వేరు అనేటువంటి భేదభావన భేద స్ఫురణ ఉంది అది చల్లారిపోవాలి లోపల బయట కూడా మనస్సులో కదలిక ఆగాలి అప్పుడు స్వయం ప్రకాశమానమైన ఒక చైతన్యం కనిపిస్తుంది అదే స్వస్వరూపం చూశావరామ స్వస్వరూపాన్ని మూడు రకాలుగా నిర్వచించాం ఎందుకు నిర్వచించామో కూడా చెప్పేశాను ఇప్పుడే ఇటువంటి స్వస్వరూపం మీద నీ యొక్క అజ్ఞానం ఆరోపింపబడింది తాడు మీద పాములాగా ఆరోపింపబడింది స్వస్వరూపం యొక్క నిర్వచనం ఎందుకు చెప్పాము అజ్ఞానానికి ఆధారం ఏమిటో అని చేసి అజ్ఞానానికి ఆధారం అధిష్ఠానం నీ స్వస్వరూపమైన అని వందలు చెప్పాం అయితే స్వస్వరూపం అంటే ఏమిటండి ప్రశ్న వచ్చింది దాని మీద మూడు నిర్వచనాలు చెప్పాం ఇప్పుడు స్వస్వరూపాన్ని నువ్వు గుర్తుపట్టగలో ఏకాగ్రం చేస్తే బుద్ధిని అటువంటి నీ స్వస్వరూపం మీద ఈ అజ్ఞానం ఆరోపింపబడింది ఆరోపించడం అంటే ఏమిటి తాడు మీద పాములాగా ఆరోపింపబడింది అన్నమాట ఇటువంటి ఆరోపితమైనటువంటి అజ్ఞానానికి భూమికలు ఏడు భూమిక అంటే చెప్పాము ఇందాక మెట్టు మెట్టు అంటే అవస్థ అనమాట ఏడు అవస్థలు లేక ఏడు మెట్లు అనమాట ఏమిటవి బీజ జాగ్రత్త జాగ్రత్త మహాజాగ్రతు ఇవి మూడు అంటే అజ్ఞాన భూమికలను విభాగం ఎలా చేస్తున్నారు జాగ్రత్త స్వప్న సుషృప్తులు మూడు అవస్థలు సుప్రసిద్ధంగా ఉన్నాయి కదా ఆ అవస్థల్ని ఆధారం చేసుకుంటూ విభాగం చేసుకుంటూ వస్తున్నాడు మొదట ఏం చేశాడు జాగ్రత్త దశని తీసుకున్నాడు దీన్ని మూడు భాగాలు చేశాడు బీజాగ్రత్తు జాగ్రత్త మహాజాగ్రతు అని మూడు భాగాలు చేశాడు ఆ తర్వాత స్వప్న అవస్థని తీసుకున్నాడు దాన్ని మళ్ళీ మూడు భాగాలు చేశాడు వాటేమన్నాడు జాగ్రత్త స్వప్నము స్వప్నము స్వప్న జాగ్రత్త అన్నాడు కనుక ఇప్పుడు ఏమైనా ఆరైనవి ఇకపోతే సుషుప్తి మిగిలింది సుషుప్తిలో ఏమి రకాలు లేవు ఒకటే రకం దాని పేరు సుక్షుప్తమే కనుక మొత్తం జాగ్రత్తలో మూడు రకాలు స్వప్నంలో మూడు రకాలు సుప్ ఒక రకం మొత్తం కలిపితే ఏడు రకాలైనవి ఇవే ఏడు అజ్ఞాన భూమికలు రామా ఇక ఈ అజ్ఞాన భూమికలను ఒక్కొక్క దాన్ని వివరిస్తాను అంటున్నాడు వశిష్టమేష్ జై గురుదత్త